పదంలో ఉండే లోపం పోతు ఆ పదంలో లోపం ఉంటది చూపిస్తాను ఇప్పుడు సత్యంలో లోపం ఉందా లోపం పోయి నీకు జ్ఞానం మిగులుతుంది జ్ఞానంలో లోపం పోయి అనంతం మిగులుతుంది తమాషద్దు అర్థమవుతుంది ఇది చెప్పే పంధాలో ఉంది ఇది శిష్టాచార సంప్రదాయం గురుశిష్య పరంపరగా మనకు కనుక దీన్ని చెప్పాలి సత్యం అనేటువంటిది ఎందుకు తీసుకున్నాడు తెలుసా ఇన్ని పదాలు ఉంటే ఏ పదాన్ని తీసుకెళితే చక్కగా సమీపంగా చెప్పగలమంటే సత్యం జ్ఞానం అనంతం ఈ మూడు మహులు నిర్ణయం అయితే స్వామీజీ ఈ మూడిట్లో ఒక్కటే చెప్తే పోయి ఉండేది మూడు చెప్పడంలో పూర్ణమవుతుంది అది ఈ మూడు చెప్పిన తర్వాత మీకు అర్థం ఇప్పుడు మళ్ళీ నేను సస్పెన్స్ ఇప్పుడు బ్రేక్ చేయదలుచుకోలేదు ఓకే కాబట్టి సత్యం ఏంటి సత్యం వాట్ ఈస్ సత్యం ఎందుకంటే ఇది లక్షణ వాక్యం కనుక ప్లీజ్ చూడండి లక్షణ వాక్యం అన్నప్పుడు సత్యం లక్షణం అన్నం విశేషణం కాదు లక్షణం అన్నప్పుడు సత్యం అనేది లక్షణ వాక్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ లక్షణ వాక్యం కాబట్టి ఇప్పుడైతే లక్షణం వాడుతూ ఉన్నామో లక్షణ వాక్యం ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడు ఆకాశం అంటే ఎట్లాగైతే లక్షణాన్ని చూసినప్పుడు దాని యొక్క విశేషం మనకు అర్థమైపోయిందో అట్లాగే లక్షణ వాక్యం ఎప్పుడు కూడాను నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కాకపోతే ఏం జరగాల తెలుసా పదార్థశోధన టెక్నికల్ వర్డ్ పదార్థ శోధన అంటే పదం యొక్క అర్థాన్ని శోధించడం పరిశోధన ఇది పదం యొక్క అర్థాన్ని లక్షణంగా ఏ పదాలైతే ఇప్పుడు మనకు ఉన్నాయో సత్యం జ్ఞానం అనంతం పద్యతే అనే ఇది పదం ఈ పదము ద్వారా మనకు తెలుస్తుంది ఇప్పుడు అది అది తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి పదం ఇది సత్యం ఇది లక్షణం కాబట్టి ఇది పదార్థ శోధన ఈ పదం యొక్క అర్థాన్ని శోధించాలి ఇప్పుడు ఇదిగో ఫస్ట్ ఇప్పుడు సత్యం ఏంటి సత్యం చెప్పండి అటువంటి పద అటువంటి వస్తువు ఎక్కడుంది ఇక్కడ చెప్పండి అయితే ఇప్పుడు మనం ఇది ఉంటే తత్వ చెప్పానని కాలత్రయపతి తిష్టతి అదే అనకూడదు త్రికాల బాధితం సత్యం త్రికాల అబాధితం బాధితం అంటే నిషేధింపబడేది నెగెట్ చేయబడేది త్రికాల అబాధితం చూడండి అంటే నిషేధించేది నెగెక్ట్ చేసేది త్రిక త్రికాల అబాధితం అబాధితం అంటే నిషేధించడానికి వీలు త్రికాల అబాధితం అంటే మూడు కాలాల్లో కూడాను నిషేధించడానికి వీలు ఇది సత్యం ఉన్నది అస్థి కాని ఇక్కడ అస్థి అంటే ఇప్పుడు చూడండి పుష్పం అస్థి పుష్పం అస్థి పుష్పం ఉన్నది విశ్వం అస్థి విశ్వం ఉన్నది ఇవి ఉన్నట్టున్నాయే గాని వీటిలో ఒక తమాషా కనపడుతుంది దృష్ట నష్ట స్వభావం ఉన్నట్టుగా కనపడతా కాదా ఏదైతే కనిపిస్తూ ఉన్నదో ఉన్నది కనిపిస్తూ ఉంది ఒక వస్తువుని మీరు తీసుకోండి అది ఉంది కనిపిస్తూ ఉంది లేదా వినిపిస్తూ ఉంది లేదా అనిపిస్తూ ఉంది ఉంది ఉంది ఉంది ఉంది అస్తి ద్రష్ట నష్ట స్వభావత్వం అస్థి కనపడుతూ ఉంటది కనుమరుగైపోతూ ఉంటది కనపడుతూ ఉంటది కనుమరుగైపోతూ ఉంటది ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఇట్లాగే ఉన్నాయి పుష్పం అస్థి పువ్వు ఉంది ఈరోజు విరబూసింది సాయంత్రానికి వాడిపోతుంది రేపు ఉదయం ఊడిపోతుంది ఆ తర్వాత మట్టిలో కలిసిపోతుంది దృష్ట నష్ట దృష్ట నష్ట స్వభావత్వం అస్థి దాని స్వభావం అది దాని నేచర్ తెలుస్తుంది కనపడుతుంది అయితే దృశ్యతే సతి బాధ యోగ్యత్వం అస్తి దృశ్యతే సతి అది కనపడుతూ ఉండినా పుష్పం బాధ యోగ్యత్వం అబాధితం కాదు బాధితం బాధ యోగ్యత్వం అస్థి అలా పోతూ అట్లాగే పుష్పం అస్తి విశ్వమస్తి ఉంది అది ఉంది కాబట్టి ఉన్నది అన్నప్పుడు చూడండి తమాషా ఉన్నది అన్నప్పుడు ఏది అస్తి అది ఉంది ఎలా ఉందంటే నామ రూపాలతో ఉంది అది ఉన్నది ప్లస్ నామరూపాలు నామరూపాలు నశించిపోతాయి కానీ ఉంటుంది అది తమాషా అస్తి కుండ ఉంది చూతామాష కుండ ఉంది సత్యం అసత్యం అదే మీరు అంటే శాస్త్రం మీద గడబాకండి నేను డైరెక్ట్ మాట్లాడతాను ఇది ఉంది ఉందా లేదా ఇది ఉంది ఉందా లేదా ఇది సత్యం అసత్యమా కల కల రాత్రి కన్నా కన్నా కల అసత్యం కళ అసత్యం అన్నావు మేలుకున్నావు ఇప్పుడు ఇది ఉంది అంటున్నావు ఇది ఉంది కదా లేదా కలలో ఇది సత్యం ఇదివల్ల నిదిర ఎంత ఉందో చెప్పు నదిర సత్యంగా పది రూపాయలు సత్యం ఉన్నదేదో సత్యం ఘట అస్తి కుండ ఉంది సత్యం కనపడుతుంది కదా కుండీ పగిలినప్పుడు అదేలే నేను చెప్పి నేను నాకు అప్ప చెప్పాకండి నాకు నెప్ప ఉండే పోనీ అంటే నేను వేరే చెప్తా ఎప్పుడు చెప్పి చెప్పను సరేనా కుండ ఉంది అన్నప్పుడు దెర్ ఆర్ టూ వర్డ్స్ కుండ ఉంది ఆ ఉన్నదేదో అది అస్థి ఆ ఉంది సత్యం కుండ ఉంది నామరూపాలతో ఉంది కుండ తయారుగాకముందు కుండ లేదు కుండ పగిలిన తర్వాత కుండ ఉండబోదు అర్థమవుతుందా మీకు కుండ ఉన్నప్పుడు కుండ ఉంది అని అంటూ పగిలిన తర్వాత కుండ లేదంటున్నాం ఆహా పగిలిన కుండ ఉంది పగిలిన కుండ ఉంది సరేనా ఆ పగిలిన కుండ ఉంది ఆ ఉంది అనేదే ఉంది ఎప్పుడు ఘట అస్తి ఎందుకని ఘటత్వం మృత్ ఏవా ఏదైతే ఈ కుండ రూపంలో నీకు కనిపిస్తున్నదో ఇది మట్టే కుండగా ఉన్నప్పుడు కూడా మట్టే కుండ అనేది నువ్వు ఊరికి నామం రూపం పెట్టుకున్నావు అర్థమవుతుంది ఇది మట్టే ఇది తయారు కాకముందు మట్టే కుండగా ఉన్నప్పుడు కూడా మట్టే మట్టికి కుండతత్వం లేదు మృతికి ఘటత్వం లేదు మృతు మృత్తే అప్పుడు ఉంది మృతిగా ఇప్పుడు ఈ రూపంలో ఉంది పగిలిపోయిన తర్వాత పగిలిపోయి ఉంటది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండేటువంటిది సత్ అయితే అర్థమవుతుంది అది మట్టే కాని కొండ కానీ కుండ ఉంది బాధితం అది పాయింట్ కుండ బాధితం మట్టి అబాధితం కాబట్టి కుండ అనేటువంటిది ఉన్న వస్తువు కాదు ఆరోపించబడింది కుండ ఆరోపించబడింది దేంట్లో ఆరోపించబడింది మట్టిలో మట్టిలో ఆలోచించబడింది సూపర్ ఇంపోజ్ అయింది ఘటత్వం మృతి లక్షణం కాదు కుండగా ఉండడం అనేటువంటిది ఆ మన మట్టి యొక్క లక్షణం కాదు అది కుండ కాకుండా కూడా మట్టి ఉండగలదు మట్టిలో కుండ ఉంది కుండ మట్టి కానీ మట్టి కుండగా విలక్షణంగా ఉంది కనుక ఇప్పుడు చూస్తే సత్యం ప్లీజ్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మవిధాప్నవృతి పదం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం ఇది సత్యం అంటే ఏంటి సత్యపదేనా కిం ఉచ్యతే ఈ సత్యమైనటువంటి పదం లక్షణం లక్షణ పదం ఇది సత్యం ఉచ్యతే ఏం చెప్తూ ఉంది ఇది దేని గురించి మాట్లాడుతూ ఉంది డెఫినిషన్ భాష్యంపేణ్ నిశ్చితం తద్రూపం నవ్యచరతి ఎక్సలెంట్ సెంటెన్స్ మర్చిపోద్రూపేణ తద్రూపం న్యభిచరతి తద్రూపం న్యభిచరతి చూడండి తమష ఇది సత్యం ఇది సత్యం అంటే यन ेण यद्वस्तु निश्चित निर्धारित ये ऊपर वस्तु निर्धारिबड़ू उद्रूपेणेण यु निश्चित निर्धारित తద్్రూపం నవ్యభిచరతి ఆ రూపము మార్పు చెందదు ఇంకొక విధంగా మారిపోదు నవ్యభిచరతి ఇంకొక రూపాంతరం చెందదు తత్సత్యం ఇది సత్యం అంటే వినండి చెప్తా ఇది ఒక మెట్టు ఒక మెట్టు ఇది నాట్ ఫుల్ డెఫినేషన్ బ్యూటిఫుల్ డెఫినేషన్ అంటే ఏంటి స్వామిజీ ఇది అర్థం కావడానికి రజ్జు ఉన్నదనుకోండి ఒక తాడు ఏన రూపేణ రజ్జుత్వేన రూపేణ పోండి ఇప్పుడు త్రాడు ఉంది త్రాడు ఏ విధంగా ఉంటది త్రాడు రూపంలో ఉంటది రజ్జుత్వేన రూపేణ నిశ్చితం నిర్ధారితం వస్తు రజ్వాత్మకం ఇది నిశ్చితం కాదు కాబట్టి మీకు చూడగానే త్రాడు నేను చూసుకుని వచ్చి ఒక త్రాడును చూపించామనుకోండి ఇదేంటండి అన్న అనుకోండి త్రాడు అంటారు మీరు ఈ త్రాడు ఇదే సమయానికి మైసూర్పాకు లాగా తయారు కాలేదు అయిందనుకోండి వ్యభిచరతి కాలేదు కనుక నవ్యభిచరతి క్లియర్ యద్రూపేణ ఏన రూపేణ ఎన్నిశ్చితం ఏదైతే అలా నిశ్చయింపబడుతుందో యద్వస్త నిశ్చితం నిర్ధారితం తద్రూపం నవ్యభిచరతి తత్ సత్యం ఇది రజ్జుత్వేన రూపేణ రజ్వాత్మకం చేంజే లేదు రజ్వాత్మకం ఇది నిశ్చితం భవతే కాబట్టి త్రాడు ఉంది అంటే ఎప్పుడు చూసినా థ్రాడ్గానే ఉంటది అంతే కదా థ్రాడ్ ఇంకొక వస్తువు కాలేదు థ్రాడ్ తీసుకుని నువ్వు బకెట్ కట్టొచ్చేమో గానీ త్రాడు బకెట్ కాలేదు ఆ వస్తువు ఆ వస్తువే ఈ వస్తువు ఈ వస్తువే కాబట్టి దీని బట్టి మనం ఏమంటున్నామంటే ఇది ఒక బకెట్ ఇక్కడ ఉందండి త్రాడ్ ఇక్కడ ఉందండి గ్లాస్ అక్కడ ఉందండి అది సత్యము ఇది సత్యము ఇది సత్యము అని మాట్లాడుతూ మనం ఒకవేళ అట్లా కాకుండా మార్పు చెందిందనుకోండి ఒక వస్తు ఉన్నట్టుండి అందువల్ల గారడ ఒక వస్తు ఇప్పుడు ఒక తాడుండి ఉన్నట్టుండి అది పామైపోయి అది ఇంకోటి ఏదో మైసూర్పాక్ అయి ఇంకోటి ఏదో మళ్ళీ బహదుషా తర్వాత జహంగీర్ అయి అక్బర్ ఇట్లా పోతా ఉంటే అది అనృతం సత్యం కాదది ఎందుకని ఇదేని చేతైతే యద్రూపేణ ఏన రూపేణ్ నిశ్చితం నిర్ధారితం తద్్రూపం నవ్విచారతాయి కానీ మార్పు ఉంది కనుక ఇది సత్యం కాదు దాన్ని అనృతం అని ఓకే మరి ఇప్పుడు ఇక్కడికి రండి ఎక్కడికి కుండ దగ్గరికి కుండ దగ్గరికినక మనం వచ్చి చూస్తే ఘటహ మృత్తిక ఘటహ మృత్తిక సత్యం ఏమిటో తెలుసా మృత్ సత్యం వాచారంభణో వికారో నామదేయం మృతికేత్యవ సత్యం మృతి ఎప్పుడు మారడం లేదు అత ఈ విధంగా సత్యం బ్రహ్మ ఇంతవరకు ఇది కాదు సత్యం కొండ ఏమిటి మిథ్య ఎందుకని నామరూపాలతో ఉంది కనుక నామరూపాలతో ఉంది గనక కుండ మిథ్య మృత్తికేత్యవ సత్యం వాచారంభణో వికారో నామధేయం ఓన్లీ నామధేయం ఈ రూపాన్ని పెట్టి నువ్వు కుండ అన్నావు కూజ అన్నావు ఇట్స్ ఓన్లీ నామధేయం వాచారంభణో వికారో నామధేయం కేవలం మాట అంతే వాచారంభణం వాచారంభణో వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం అతహా ఇది ఎట్లాగైతే సత్యం అంటున్నావో సత్యం బ్రహ్మ సత్యం బ్రహ్మ మార్పు చెంద ఏదైతే ఉన్నవో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఏవైతే ఉన్నవో ఆ ఉన్నవి అనేవి మార్పు చెందుతూ ఉన్నవి కాబట్టి ఒక పదాని తీసుకున్నప్పుడు ఆ పదం సన్నిహితంగా పోవాలి లక్షణానికి అని అంటే సత్యం పదం గనక తీసుకుంటే ఈ సత్యం మన మనసులో ఉంది ఏది సత్యం అన్న ఉన్నది సత్యం ఏమి ఉన్నది యస్థి తత్సం ఏదైతే ఉందో అది సత్యము అంటావు ఏదైతే ఉందో అది మార్పు చెందుతూ ఉంది కుండ ఉంది అంటావు సత్యం యదస్థి కానీ ఈ కుండ మార్పు చెందుతూ ఉంది ఆ మార్పు చెందిన తర్వాత ఇది వ్యభిచరిత కాని అక్కడ మార్పు చెందకుండా ఉండేటువంటిది మృత్ కాబట్టి సత్యం కాబట్టి సత్యము అనేటువంటి మాట మన మనసులో ఉంది ఎట్లా ఉందో తెలుసా సత్యము అంటే ఉంటుంది ఉన్నది మార్పు చెందుతూ ఉంటుంది అని మన మనసులో ఉంది ఈ లక్షణం ఏం చెప్తూ తెలుసా త్రికాల అబాధితం సత్యం ఆ ఉన్నది మార్పు లేకుండా ఉన్నది కాబట్టి మన మనసులో సత్యం పదం ఏదైతే ఉందో ఆ సత్యం పదములో ఉండే వికారాన్ని తొలగిస్తుంది అర్థం చేసుకోండి జస్ట్ ప్యూర్లీ సైకలాజికల్ వస్తువు కాదు ఇక్కడ ప్రధానం మన మనసులో ఏదైతే ఉందో ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేనున్నానంటే మీ ఉద్దేశం ఏంటి ఈ దేహం ఉందని అర్థం నేను కనపడుతూ ఉన్నాను మీకు అప్పుడే తెలుసు స్వామీజీ మార్పు చెందుతూ ఉన్నాడు అని పది చూసినట్లుగా లేడు స్వామీజీ ఇప్పుడు ఆరు సంవత్సరాల క్రితం లేడు నేను పదిహేను సంవత్సరాల క్రితం అట్లా లేడు ఆయన మార్పు వచ్చింది కాబట్టి నేను ఉన్నట్లుగా మీకు తెలుసు సత్యం కానీ అందులో వచ్చేటువంటి మార్పు కూడా మీకు తెలుసు అది నామరూపాలకి సంబంధించినవి ఏదైతే మారకుండా ఉందో అన్నీ మారుతూ ఉండినా అలా మారుతూ ఉన్నవని తెలుసుకోవడానికి ఏదైతే ఆధారంగా ఉందో అది సత్యం కాబట్టి మన మనసులో సత్యం పదం ఉంది వికార యుతమై ఉంది ఆ మన సత్యములో వికారాన్ని తొలగించి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే త్రికాల అబాధితం సత్యం త్రికాల అబాధితం సత్యం మృత్తికేవ సత్యం చూడండి ఎగ్జాంపుల్ వాచారంభ వికార నామధేయం మృత్తికేత్యేవ సత్యం కాబట్టి ఏది సత్యం ఇక్కడ మృత్తిక ఏవ సత్యం ఘట మిథ్య ఘట కార్యం కారణం కిం మృత్తిక ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమవుతుంది కారణమేవ సత్యం నూ కార్యం వచ్చేస్తాను పాయింట్ కి కారణమేవ సత్యం నూ కార్యం కుండ కార్యం కుండ సత్యం కాదు మృత్తికేవ సత్యం కుండ అనేటువంటి కార్యానికి మృతిక మట్టి ఏదైతే ఉందో ఇది కారణం కాబట్టి కారణమేవ సత్యం నూ కార్యం క్లియర్ అత కారణత్వం ప్రాప్తం బ్రహ్మణ కాబట్టి కుండ విషయంలో కారణత్వం ఎట్లాగైతే మృతికైందో జగత్ విషయంలో కారణత్వం ప్రాప్తి బ్రహ్మణ జగత్ కారణం బ్రహ్మ ఘట కారణం మృతిక జగత్ కారణం బ్రహ్మ అత కారణత్వం ప్రాప్తం బ్రహ్మణ కాబట్టి కారణత్వం ఉక్తం బ్రహ్మణ కాబట్టి ఈ జగత్ అంతటి కూడాను ఎవరు కారణం జగత్ కారణం బ్రహ్మ కంక్లూడ్ చేస్తున్నాను ఈరోజు ఏంటో తెలుసా కుండకు మట్టి కారణం అండర్స్టాండ్ దిస్ కుండ అని తెలుసుకున్నప్పుడు కుండ బుద్ధి పోయిందా లేదా ఇప్పుడు ఇంకా కుండ బుద్ధి ఎక్కడుంది మనకు కుండం చూసినప్పుడు ఇది మట్టి ఇప్పుడు ఏ బుద్ధి ఉంది మన అది రేపు భోగర్తానికి జ్ఞానంతో మట్టి బుద్ధి ఈజ్ ఆఫ్ నో యూజ్ సో కాబట్టి కుండ సరేనా మృతికి సత్యం ఆయన బాగా కుండ కార్యం దీనికి కారణం మట్టి క్లియర్ ఇది మీరు మిథ్య అని చెప్పారు కాబట్టి కుండకి మట్టి కారణం ఆభరణానికి బంగారు కారణం జగత్తుకు జగత్తుకు బ్రహ్మము కారణం ఓకే ఇది మార్పు చెందుతూ ఉంటది వ్యపిచరతి మట్టిలో మార్పు లేదు ఆ విధంగా అన్ని మార్పు చెందుతున్న ఈ జగత్తులో మార్పు లేనిటువంటిది బ్రహ్మము కాబట్టి కారణమేవ సత్యం త్రహ్మ ఏవా అదే బ్రహ్మ క్లియరా సరే ఇచ్చేసిపోతున్నాను మీ పాయింట్ ఇది కార్యం కుండ కారణం మట్టి ఆభరణం కార్యం బంగారు కారణం మృతు